గణపతి జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతృస్ పాతమీమధిపతాశివసరంభా శంకరాచార్యముధ్యమాం స్మదాచార్యపర్యంతం వందే మృదు పరంపరాయ నమస్కృత్యరం చైవరో సరస్వతీసోరేభగవాచోచ్యానచస్ ప్రజ్ఞావాదాచ భాషసే గతాచ నా పండిత పండిత నా శోచి అంటే వివేకవంతులు శోకించరు దేని గురించి శోకించరు అందరూ దేని గురించి శోకిస్తూ ఉంటారో దాని గురించి ఇంకేముంది అంతకంటే అందరూ దేని గురించి శోకిస్తారు అంటే గతాన్ని గురించి శోకిస్తారు వర్తమానాన్ని గురించి శోకిస్తారు గతాశూ శోచంతి గడిచిపోయిన దాన్ని గురించి గడిచిపోయిన వాళ్ళని గురించి శోకిస్తారు అంటే కాంటెక్స్ట్ అలా ఉంది కనుక గతాశన్ అని అన్నారు బట్ ఇది జనరల్ వే గడిచిపోయిన దాని గురించి శోకిస్తాం పెయిన్ బాడీ నిన్న మనం చేశాను ఏదో చిన్నప్పటి నుంచి ఓ విధంగా జీవితం నడిచింది ఎవడి జీవితమో వాడి అపేక్షకు తగ్గట్టు నడవలేదు అందరికీ సమానమైనది శ్రీరాముడి జీవితం శ్రీరాముడి అపేక్షకు తగ్గట్లుగా నడవలేదు నలుని జీవితం నలమహారాజు యొక్క జీవితం ఆయన అపేక్షకు తగ్గట్లుగా నడవలేదు ధర్మరాజు గారు అపేక్షించినట్టుగా ఆయన జీవితం నడవలేదు ఎప్పుడూ జీవితం అనేది అపేక్ష కంటే కింద ఉంటుంది అపేక్ష ఒక ఎక్కువ ఉంటుంది జీవితం ఒక మెట్టు ఉంటుంది దాంతో అదే చాలు దట్ ఇట్స్ సెల్ఫ్ ది సోర్స్ ఆఫ్ పెయిన్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 కాబట్టి ట్యాక్స్ ఎక్కువ పడితే సంతోషించాలి కానీ దుఃఖించడం ఎందుకని అంటే ఆ వచ్చేది డెబ్భై రూపాయలు అయితే మనం ఎక్స్పెక్టేషన్ వంద రూపాయల దగ్గర పెగ్గిట్టే హయ్యర్ లెవెల్ సో మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడూ వచ్చిందనుకంటే ఒక ఆకు ఎక్కువ ఉంటుంది ఓ మెట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి దుఃఖమే మిగులుతుంది సో ఈ విధంగా జీవితంలో అనేక ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయిన కారణంగా చిన్నతనం నుంచి కూడా జీవిత దుఃఖాన్ని వీడు ఆ బాడీని నిర్మాణం చేసుకుని ఉంటాడు చిన్న వయస్సులో పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు తల్లిదండ్రులు ఒకప్పుడు ఒబలైజ్ చేస్తారు వాళ్ళ హడవులో వాళ్ళు ఉంటారు వాళ్ళకి పిల్లవాడు ఒక్కడే కాదుగా జీవితంలో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి రండి సో తల్లిదండ్రుల నుంచి చాలా అధికంగా ఎక్స్పెక్ట్ చేస్తాడు చిన్న పిల్లవాడికి వాడికి తెలియదు కదా కొంచెం వయస్సు వచ్చిన తర్వాత వాడికి తెలుస్తుంది తెలిసే వాడి ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి నిజానికి ఇన్ఫాలిబుల్ అండ్ గాడ్ అనే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంటే మనం ఏమనుకుంటామంటే గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అనుకుంటారు అంటే గాడ్ ఎప్పుడు కూడా మనని ఫెయిల్ చేయడు మీరు దేవుడిని నమ్ముకుంటే దేవుడుని మన నమ్మకాన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాడు అని ఈ విధంగా మన అపేక్షని ఎప్పుడు కూడా పరిపూర్ణంగా తీరుస్తూ ఒక సోర్స్ మనకి కావాలి మనిషి ఎందుకంటే మనిషికి తనలో వెలుత్తి కనపడుతూ ఉంటుంది కాబట్టి తన అపేక్షను తన కోరికలను తన యొక్క ఆకాంక్షలను తీర్చేటువంటి ఒక ఒక సోర్స్ కోసం చూస్తూ ఉంటాడు చిన్నపిల్లవాడికి గాడ్ అంటే తెలీదు ఆ సోర్స్ తల్లిదండ్రుండే ఫర్ ఫర్ హిమ్ ది పేరెంట్స్ ఆర్ ది ఇన్ఫాలిబుల్ కానీ కొద్ది రోజులు అయ్యేప్పటికి వాడికి అర్థమైపోతుంది పేరెంట్స్ ది ఫెయిల్ హిమ్ పేరెంట్స్ నుంచి వాడు ఏదో కొంత అపేక్ష చేస్తాడో అండ్ హీ థింగ్స్ దట్ పేరెంట్స్ ఆర్ ఇన్ఫాలిబుల్ కానీ దే ఫెయిల్ హిమ్ ఫాదర్ ముందు ముందు ముందు మదర్ ఫెయిల్ చేస్తుంది తర్వాత ఫాదర్ ఫెయిల్ చేస్తాడు అప్పుడు సో హీ పిక్స్అప్ ఎలాట్ ఆఫ్ పెయిన్ ఆ విధంగా పెయిన్ బాడీ చెన్నప్పుడే ఆరంభం అవుతుంది అన్కాన్షియస్ అంటారు అదే ఇదంతా ఫ్రాయిడ్ సైకాలజీలో ఇదంతా చెప్తాడు అదే అయిపోతుంది ఆ తర్వాత వీడు ఇంకా కాన్షియస్ పెయిన్ ప్రారంభం జీవితంలో ప్రారంభిస్తాడు మ్యాథమెటిక్స్లో వందకు వంద రావాలనుకుంటాడు తొంభై దిగ్రీ ఆగిపోతే దుఃఖిస్తూ ఉంటాడు యాభై వచ్చిన వాడు గెంతులేస్తూ ఉంటాడు వాడు ఆడుకుంటూ ఉంటాడు ఒకటి బిళ్ళ వీడు తొంభై వచ్చి దుఃఖిస్తూ ఉంటాడు పేరెంట్స్ కూడా ఆ విధంగానే పుష్ చేస్తూ ఉంటారు ఏముంది ఇప్పుడు మ్యా ఇప్పుడు వీళ్ళందరూ ఇంజనీర్లు అయిన వాళ్ళందరూ ఏమవుతారు ఏం ఏం జీవితంలో వాళ్ళు ఏం బాగుంటున్నారని వీళ్ళు ఏం బాగుకోపోతాడని అంత అంత ఓవరాల్గా జీవితాన్ని చూసి వివేకం ఎక్కడ ఉంటుంది జీవితాన్ని చాలా నేరో అవుట్లుక్లో చూస్తాము ఓవరాల్గా చూడడం జనరల్ పిక్చర్ చూడడం మనకు తెలీదు దాంతో వీడు ఇంజనీర్ కావడమే ముఖ్యం ఎంసెట్ ఏ లెక్క సో ఆ రకంగా చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉండి వీ పికప్ ఎలాట్ ఆఫ్ పెయిన్ ఆ పెయిన్ అలా అక్యూములేట్ అవుతూ అక్యూములేట్ అవుతూ ఉంటుంది సో ఇప్పటికి బోల్ అంత పెయిన్ బాడీ సిద్ధంగా ఉంది వాటి గురించి తలుచుకుని దుఃఖిస్తూ ఉంటాడు అగతాశంఛ అగతాసు అంటే ప్రజెంట్ గతాసు అంటే ప్యాస్ట్ పాస్ట్ గురించి దుఃఖిస్తూ ఉంటాడు ప్రజెంట్ గురించి దుఃఖిస్తాడు నిన్న చెప్పాను ఈ ప్యాస్ట్ దుఃఖాన్ని ఎలాగ నివారణ చేసుకోవాలి మరి ప్రజెంట్ దుఃఖం ఒకటి ఉంటుంది ప్రజెంట్లో దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు ప్రజెంట్ అంటే వర్తమానము మనము వర్తమాన కాలంలో జీవించటం అనే అలవాటు పోయింది మనకి మనకి వీ డోంట్ నో వాట్ ఈస్ ది ప్రజెంట్ ప్రజెంట్ జనరల్గా మనుషులకి వాళ్ళకి తెలియదు వాళ్ళు ఉంటే పాస్ట్లో ఉంటారు లేకపోతే భవిష్యత్తులో ఫ్యూచర్లో ఉంటారు కానీ ప్రజెంట్లో ఎప్పుడు ఉండరు ఎప్పుడు క్యాలకులేషన్ ఎదరు క్యాల్కులేషన్ ఎవరి ధోరణి వాటిది ప్రజెంట్లో ఉండడం అన్నది చేతే కాదు సో పాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు లేక మళ్ళీ ప్రెసెంట్లోకి అలా బ్రీఫ్గా ప్రెసెంట్ని విజిట్ చేసి వాళ్ళు ఫ్యూచర్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళీ ఫ్యూచర్ నుంచి క్యాలకులేషన్స్ వేసే ఈ ఫ్యూచర్ క్యాలకులేషన్ ఫ్యూచర్ ఎక్కడ ఉంది కల్పనలో ఉంది అంతే కదా ప్యాస్ట్ ఎక్కడుంది ప్యాస్ట్ ఎక్కడుందంటే శ్మశానంలో ఉంది ప్యాస్ట్ ఇంకెక్కడు గతాశ్రమం అగతాశ్రమం వచ్చే నానుషోచింది పండితాహ ప్యాస్ట్ ఎక్కడ ఉంటుంది ఇట్ ఈస్ ఇన్ ది క్రమేషన్ గ్రౌండ్ ఆఫ్ టైమ్ గడిచిపోయింది మనస్సులో ఉంటుంది ఇమాజినేషన్ రూపంగా ఉంటుంది ఇంకెక్కడ ఉంటుంది సో ప్యాస్ట్లోంచి ప్రజెంట్లోకి బ్రీఫ్గా వచ్చి మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్యూచర్లోంచి ప్రజెంట్లోకి బ్రీఫ్గా వచ్చి మళ్ళీ ప్యాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రజెంట్లో జీవించడం ఎరగడు పాస్ట్లోను ఫ్యూచర్లోను జీవిస్తూ ఉంటాడు ఫ్యూచర్ వల్ల ఒరిగిదే ఉంది భయం ఇన్సెక్యూరిటీ ప్యాస్ట్ వల్ల ఒరిగిదే ఉంది పెయిన్ బాడీ జీవితంలో ఇంతకుముందు జరిగిన మంచి ఘటనలు విస్మరిస్తాడు పెయిన్ బాడీయే మిగుతుంది మంచివన్నీ మంచి చాలా జరుగుతుంది అన్నీ మర్చిపోతాడు సో తన అన్ని అవయవాలు దృఢంగా ఉండి జన్మించాడు అది దట్ హీ ఫర్ దట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తనకు మంచి బుద్ధిశక్తి ఉండే మంచి చదువులో అవి బాగా వచ్చే చాలామంది చదువుకోకుండా నానా బాధ పడుతున్నారు అది మర్చిపోతాడు తను ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్నాడు అది మర్చిపోతాడు తనకు ఒక ఆయన మంచి అందమైన పిల్లనిచ్చి వివాహం చేశాడు వీడిదో ఉద్ధరిస్తాడని అది మరిచిపోతాడు ఇట్స్ ఎ గుడ్ టర్న్ దట్ ఆల్సో హీ ఫర్ సో అన్ని మంచి టర్న్స్ మరిచిపోయి ఆ పెయిన్నే గుర్తుపెట్టుకుంటాడు సో మెనీ గుడ్ టర్న్స్ ఉంటాయి మీ జీవితంలో జరిగిన గుడ్ టర్న్స్ ఏమిటని మీరు ఎవరైనా అడిగి చూడండి హీ హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్ ఆలోచించి ఆలోచించి ఆలోచించి చెప్పాలి ఏదో ఒకటి పికప్ చేసి చెప్పాలి మీ జీవితంలో పెయిన్ గురించి ఏమిటండి అని అడిగి చూడండి హీ హో మెనీ ఆఫ్ దెమ్ రెడీ టు రీల్ సో ఈ విధంగా ప్యాస్ట్ విషయంలో మన యాటిట్యూడ్ చాలా తప్పే యాటిట్యూడ్ అంచేతనే ఆ పెయిన్ బాడీ ఎలాగ మోసుకుంటూ పోతూ ఉండడం మహాభారత్ దీని గురించి నిన్న మనవి ఇవాళ ప్రజెంట్ గురించి ఆలోచించండి ప్రజెంట్లో హీ పిక్స్అప్ పెయిన్ ఇప్పుడు ప్రెసెంట్లో పెయిన్ అని పికప్ చేయటం మానేస్తే ఫాస్ట్ పెయిన్ అనేదో హ్యాండిల్ చేసి దాన్ని దాన్ని ప్రాసెస్ చేసి న్యూట్రలైజ్ చేయొచ్చు స్లోగా పెయిన్ తగ్గుతుంది ప్రెజెంట్లో పికప్ చేయడం మానేయాలిగా మున్సిపాలిటీ బండిలాగా అలాగ పికప్ చేసుకుంటూ పోతే ఎప్పటికది క్లీన్ అయ్యాను సో ప్రెసెంట్లో పెయిన్ పికప్ చేస్తాడు ప్రజెంట్లో ఎలా పికప్ చేస్తాడు పెయిన్ అంటే సింగిల్ ప్రిన్సిపల్ గీతలో చాలా వివరంగా చెప్తారు ఈ ప్రిన్సిపల్ని ఏమిటంటే నాన్ యాక్సెప్టెన్స్ ప్రజెంట్ ఓ రకంగా ఉంటుంది దాన్ని వీడు అంగీకరించండి ప్రజెంట్ ఎప్పుడూ అంగీకారం కాదు కలెక్టర్కి కలెక్టర్షిప్ వాడి ప్రజెంట్ కదా అది అంగీకారం కాదు మినిస్టర్కి మినిస్టర్షిప్ అంగీకారం కాదు చీఫ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్షిప్ అంగీకారం కాదు ఎవడికి తన ప్రజెంట్ అంగీకారం కాదు ప్రజెంట్ అంగీకారం కాదు ప్రజెంట్లో వాడు ఉన్నదానికంటే అధికారన్నే అపేక్షిస్తూ ఉంటాడు సో ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయటం వల్లది అది చాలా కఠినమైన విషయం ఎవడు ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయడం మీకు ప్రజెంట్ కనుక యాక్సెప్ట్ చేస్తే మనకి ట్రాఫిక్ జాములు తగ్గిపోతాయి ఇట్ ఈజ్ అంత కాంప్ అంత ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే ప్రతివాడు ఈజ్ ఇన్ ఏ ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు హరీగా ఉన్నారు కొన్ని ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు హరీగా ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేవాళ్ళు ఎలా ఉండాలి కామ్గా ఉండాలి జనరల్ లాజిక్ ప్రకారం కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళు కూడా హరీగా ఉన్నారు ప్రతివాడు ఈసినే బిగ్ హరీ ఎవ్రిబడి ఈసినే హరి ఏమిటి హరీ వాట్ హీ హ్యాస్ టు ఎంబలిష్ ది ప్రెసెంట్ వై హీ షుడ్ ఎంబలిష్ ది ప్రెసెంట్ వై హీ షుడ్ డూ దాట్ బికాస్ హీఈ he is unhappy with the present why is he unhappy with the present because you ask him you ask me why he is unhappy with the present nenu emana samadhanam cheptanante he because he doesn't accept the present and nenu samadhanam cheptan miru velli vaadini adagandi era why you don't accept why you are unhappy in the present ante vadu em an cheptadu ante nenu chepinattu cheppadam because the present is not acceptable anju ప్రజెంట్ని ఒక ఆయన నాతో నేను ఏదో ఉపన్యాసం చెప్పాను ఉపన్యాసం చెప్తే ఒక ఆయన నాతో అన్నారు కాబట్టి ప్రెజెంట్ని యాక్సెప్ట్ చేయమని మీరు చెప్పారు సలహా యాక్సెప్ట్ చేస్తే ఇంక పెయిన్ ఉండదు దుఃఖం ఉండదు శోకం ఉండదు శోకం ఎక్కడి నుంచి వస్తుందంటే నాన్ యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది ఇప్పుడు ఇంటికి మనిషి వచ్చాడు అనుకోండి ఆ ఘటన వల్ల మీకు శోకం ఎప్పుడు కలుగుతుంది వాడు నాన్ యాక్సెప్టబుల్ అయినప్పుడు వాడు యాక్సెప్టబుల్ అయితే మీకు దుఃఖం కలగండి ఇంటికి వచ్చిన గెస్ట్కి వంట వండి భోజనం పెట్టాలి అది ఇష్యూ కాదు ఇష్యూ ఏంటంటే వాడు యాక్సెప్టబుల్ అయితే వంట వండి భోజనం పెట్టడం దుఃఖాన్ని కలిగించదు ఆనందాన్ని కలిగిస్తుంది వాడు నాన్ యాక్సెప్టబుల్ అయితే వంట వండి భోజనం పెట్టడం దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి అక్కడ ఇష్యూ ఈజ్ నాట్ ఎ పర్టిక్యులర్ ఈవెంట్ దట్ ఈస్ నాట్ ది ఇష్యూ నాట్ ఎ పర్టికులర్ సెట్ ఆఫ్ యాక్షన్ అది కాదు ఇష్యూ వట్ ఈస్ ది ఇష్యూ అంటే యువర్ రెడీనెస్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ టు యాక్సెప్ట్ ఇడ్ ఎనీథింగ్ దట్ హ్యాపన్స్ యూ యాక్సెప్ట్ ఇడ్ ఇట్ ఈస్ ప్లెసెంట్ You do not accept it, యూ డు నాట్ యాక్సెప్ట్ ఇట్ యూ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఇట్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ ఇట్నా హి బాత్ పెయిన్కి ప్లషర్కి ఇంతే తేడా ఆ ఘటన మీరు చెప్పద్దు ఘటన మీరు చెప్పొద్దు మరణం యాక్సెప్టబుల్ కాదు నాట్ యాక్సెప్టబుల్ అని మీరు చెప్పొద్దు మరణం యాక్సెప్టబుల్లే ఇన్ ఏ గివన్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్లే కాబట్టి ఒక ఘటన చెప్పి ఇది యాక్సెప్టబుల్లా నాన్ యాక్సెప్టబుల్లా అని మీరు అడగద్దు ఆ ప్రశ్నే అడగద్దు ఎందుకంటే అటువంటి ఈవెంట్ ఏమీ లేదు అబ్సొల్యూట్లీ యాక్సెప్టబుల్ అబ్సొల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్ ఈవెంట్ అంటూ అసలు ఏదీ లేదు కాబట్టి ఒక గివెన్ ఈవెంట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అని అలాగంటది ఏమీ లేదు నేను చెప్పింది అర్థమైందండి ఎందుకంటే ఆ ఈవెంట్ నాకు యాక్సెప్టబుల్ అయితే ఇంకొకటికి యాక్సెప్టబుల్ కాదు నాకు ఇప్పుడు యాక్సెప్టబుల్ అయ్యి నాలుగేళ్ల తర్వాత యాక్సెప్టబుల్ కాకపోవచ్చు కాబట్టి అర్ధరాత్రి పన్నెండు గంటల వాళ్ళ ఇద్దరు కాఫీ ఇస్తే యాక్సెప్టబుల్ అవుతుందా అవ్వదు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 అని మన మైండ్ లేబుల్ వేస్తుంది ఒక ఆయన నాతో అన్నారు ప్రెసెంట్ని యాక్సెప్ట్ చేయమని ఉపన్యాసం చెప్పేశారు మీరు ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు తేలిగ్గా చెప్తారు ఏముంది గీత ఉపన్యాసం చెప్తారు ఇన్ మై సిచ్యువేషన్ మై ప్రజెంట్ ఇట్ ఈస్ వెరీ హారిబుల్ అన్ఆక్సెప్టబుల్ అండ్ వెరీ డెస్పికబుల్ ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పారు అంటే నేను చెప్పాను ఒక్కటే మనం వచ్చేసాను ఐ సింపతైజ్ విత్ యూ నో డౌట్ ఐ సింపతైజ్ ఆయన పాపం సరే కష్టంలో ఉన్నారు ఆ కష్టం పేరు ఎందుకు వచ్చింది అది యాక్సెప్టబుల్ కాదు కాబట్టి కష్టం కష్టానికి డెఫినేషన్ అది హి రిఫ్యూజ్ జస్ట్ యాక్సెప్ట్ దేర్ ఫర్ బికమ్స్ కష్టం సో కస్టమ్స్ అని కష్టం వస్తుంది అనమాట అలా కష్టమ్స్ ద్వారా వస్తుంటే కష్టం అని ఎవడో కదన్నాడు మంచిది సో చాలా కష్టంలో ఉన్నారనమాట నేను సింపతైజ్ చేస్తాను కానీ నేను ఒక్క మనవి చేస్తాను సి వెదర్ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ సి వెదర్ యూ కెన్ యాక్సెప్ట్ సమ్ ఆఫ్ ఇట్ సమ్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ పరిశీలించండి వెంటనే అలా త్రోసిపోద్దు పరిశీలించండి పరిశీలించి చూడండి ఎంతో కొంత మీరు యాక్సెప్ట్ చేయగలిగారు అంటే ఆ మేరకి మీ దుఃఖం ం చేస్తాం ఒకప్పుడు మనం ఏదో ప్లాన్ వేస్తాం అది సక్సెస్ కాదు సక్సెస్ కానప్పుడు మనం సర్దుబాటు చేసుకుని యాక్సెప్ట్ చేయాలి అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లనా అనే సామెతో ఒకటి నా ఉద్దేశంలో ఆ సామెతో మంచి సాపడం ఎందుకంటే మనకు అందలేదు లెటర్ యాక్సెప్ట్ దాట్ సో అవి తీయగా ఉన్నాయనుకుంటే దుఃఖమే మిగిలింది అవి పుల్లనా వేసుకుంటే యాక్సెప్టెన్స్ అన్నారు వై యాక్సెప్ట్ సో జీవితంలో ఆ విధంగా చాలా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది మనం కోరీది ఒకటి ఉంటుంది మ్యాన్ మేక్స్ మ్యాన్ మ్యాన్ వాట్ ఈస్ దట్ మ్యాన్ ప్రపోజస్ గాడ్ డిస్పోజెస్ అంటే అర్థం ఏంటంటే మన మన ప్రపోజిషన్స్ ఏమి వర్కౌట్ కావు చాలా మట్టికి వర్కౌట్ కావు కాబట్టి ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ అసలు ప్రెషర్కి పెయిన్కి డిఫరెన్స్ ఎంత మాత్రమేనండి ఏ గివెన్ ఈవెంట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ ఇదర్ ప్రెసెంట్ పెయిన్ఫుల్ అని చెప్పడానికి వీల్లేదు ఇట్ ఈస్ ఎన్ ఓవరాల్ సిచ్యువేషన్ విచ్ మేక్స్ ఇట్ ప్రెజెంట్ ఆర్ పెయిన్ఫుల్ ఆ ఓవరాల్ సిచ్యువేషన్లో అంటే ఆ ఈవెంట్ జరగాలి ఆ ఈవెంట్ మీరు దర్శించాలి అది మీ మనస్సులో రిజిస్టర్ కావాలి అండ్ దెన్ మీరు దాన్ని రెసిస్ట్ చేయాలి ఆ రెసిస్టెన్స్ ఇదిలా జరగడానికి వీల్లేదు అని మీరు రెసిస్ట్ చేయండి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 చాలా అమంగళకరమైనది అశుభకరమైనది అని రకరకాల లేబుల్స్ వేసుకుంటూ పోతుంది మనస్సు ఆ లేబుల్స్ ఏదో ఒక రిలేటివ్ సంస్కారాన్ని ఇలా మీరు లేబుల్స్ వేస్తూ ఉండండి మీరు దుఃఖాన్ని పొందుతూనే ఉంటారు ప్రజెంట్లో మీకు ప్రజెంట్లో శాంతి అనేది ఎన్నడూ ఉండదు కడుపు భోజనం చేస్తారు ఫ్యాన్ ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుంటారు దుఃఖిస్తూ ఉంటారు కాబట్టి ఫిజికల్గా నథింగ్ మోర్ కెన్ బి డన్ నో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ పాసిబుల్ అయినా దుఃఖిస్తూ so uh, there, there was a fat gentleman andaru fat ga unnavallandaru mem fat ga unna undukhistharu america lo it is a fashion nowadays athano he said i am okay with my fatness he is happy so lean va lean va unnavadu nenu bakka ga unnaanni veedu dukhisthuntaadu aham krushaha shankarulu kuda chepparu brahman sutra bashyamlo laavu ga unnavadu aham sthula hani veedu dukhisthuntaadu You you accept your fatness, you are happy. యు యాక్సెప్ట్ యువర్ ఫ్యాట్నెస్ you ఆర్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ బస్ యూ యాక్సెప్ట్ యువర్ లీన్నెస్ యు ఆర్ హ్యాపీ బాడీ కలర్ని కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు దానివల్ల చాలా దుఃఖాన్ని డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు బాడీ కలర్ని యాక్సెప్ట్ చేయలేక ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ చాలా క్రిటిసైజ్ చేశారు ఆ అడ్వర్టైజ్మెంట్ని ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ ఫెయిర్ అండ్ లవ్లీ అంటే ఒక పర్టికులర్ బాడీ కలర్ ఎలోన్ ఈజ్ లవ్లీ అనే ఒక సెన్స్ని సమాజంలో క్రి పెడితే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 విచ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ పెయిన్ ఇన్ ది ప్రెసెంట్ అంచేతే శ్రీకృష్ణుడు ఎన్నో చోట్ల సమ దుఃఖ సుఖ అని ఎన్నిసార్లు చెప్తాడు సమచిత్తం సమచిత్తం అని సమచిత్తం అంటే అర్థం యాక్సెప్ట్ ప్రసాద బుద్ధి అంటే అర్థం ప్రసాదం తీయగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాం రుచిగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాం రుచిగా లేకపోయినా యాక్సెప్ట్ చేస్తాం ప్రసాద బుద్ధి ముఖ్యం అలాగే జీవితంలో ఘటనలు జరుగుతూ ఉంటాయి వాటిని యాక్సెప్ట్ చేయాలి మన బంధువులు బంధువర్గంలో అందరూ ఒక్కలా ఉండరు కొంతమంది భాగ్యవంతులు ఉంటారు కొంతమంది అభాగ్యులు ఉంటారు యు హు యాక్సెప్ట్ నా నా సంతానమంతా భాగ్యవంతులే ఉండాలంటే ఇలా ఉంటారు కొంతమంది అభాగ్యులు కూడా ఉంటారు వాళ్ళ అభాగ్యులను మనం వేసిన లేబుల్ దట్ ఈస్ ఆల్సో దేర్ ఆ లేబుల్ భాగ్యానికి డెఫినేషన్ ఏదో ఒకటి మనం ఇస్తాం ఇచ్చి వీడు భాగ్యవంతుడు వీడు అభాగ్యుడు అని లేబుల్ వేస్తాం అసలు ఆ లేబుల్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ క్వశ్చన్ అన్నీ క్వశ్చన్ చేస్తాం అలా ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేశారో okay related be so what is wrong with it oka cancer ochindi okay related okay, be all related right. be so what is wrong with it meerandaro 100 ela inko 10 ela batukute nen inko edada batukutanu doesn't matter he accepted it and he is happy for that one year fadela batiki vad he will be happy for 10 years kabatti present ni accept cheyatam nann adigite geetha lo ichina pedda message edaina okatu unda ante ide message ప్రజెంట్లో శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు చెప్తాడంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా యాక్సెప్ట్ చేయని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు యుద్ధంలో నేను నీ పక్కన ఉన్నా నువ్వు నెగ్గుతావు ఒక్కసారి కూడా ఉండవు యుద్ధంలో జయం వచ్చినా అపజయం వచ్చినా సమానంగా స్వీకరించు లాభం వచ్చినా నష్టం వచ్చిన సమానంగా స్వీకరించు అంటే అర్థం ఏంటి యాక్సెప్ట్ ఇట్ నష్టం వస్తుంది యాక్సెప్ట్ ఇట్ ఒకసారి యాక్సెప్ట్ చేస్తే ఇంకా దాంట్లో పెయిన్ ఉండదు A okay, young man is uh, a teacher, a highly scholarly person, a poet, a very intelligent person. He is a school teacher. I said, no, if only you have a qualification, you uh, can adjust your MA class. He is a very intelligent and uh, scholarly guy. If you are a MA class, you are a lecturer, why don't you do that? I said, why should you become a lecturer? I said, ఒక్కసారిగా ఒక ఉలిక్కిపడ్డాను కరెక్టే అంటే నేను అన్నాను యు ఆర్ హ్యాపీ విత్ యువర్ టీచర్ జాబ్ ఎస్ బస్ ఓవర్ వెన్ హీస్ హ్యాపీ బీయింగ్ ఏ టీచర్ బీయింగ్ స్కాలర్షిప్ ఉండే అన్ని సమర్థలు ఉండే టీచర్గా ఉండడం యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయడమే కాదు హీ ఎంజాయ్స్ ఇట్ ఆల్సో ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తే తర్వాత ఎంజాయ్ చేస్తారు ముందే యాక్సెప్ట్ చేయడం చేస్తున్న పెయిన్ పోతుంది అక్కడ నుంచి సో ఆ విధంగా ఉన్న స్థితిని యాక్సెప్ట్ చేయటం కానీ ప్రతిసారి ఇంత సింపుల్గా ఉండదు యాక్సెప్ట్ చేయటం ఒకప్పుడు యాక్సెప్ట్ చేయటం చాలా కఠినంగా ఉంటుంది గివెన్ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయబుద్ధి కాదు అంచేతనే దేవుణ్ణి తిడతారు దేవుణ్ణి ఎందుకు తిడతారంటే ఆ దేవుడి ఆ సిచ్యువేషన్ యాక్సెప్టబుల్ కాదు నేను యాక్సెప్ట్ చేయలేనది అప్పుడు ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది దేవుడు కనుక అన్ని దేవుడే క్రియేట్ చేసాడు కనుక దేవుణ్ణి తిడతారు సపోజ్ యాక్సెప్ట్ చేయడం చేతనైందనుకోండి కాబట్టి ప్రజెంట్లో దుఃఖాన్ని ఫర్దర్గా యాడ్ చే ఉన్న దుఃఖం ఏదో ఉంది పెయిన్ బాడీ అది ఆల్రెడీ ఇట్ ఈస్ బికాస్ మనం దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని హ్యాండిల్ చేయడం ఎలాగో తప్పదు దానికి తోడుగా ప్రజెంట్లో కూడా దుఃఖాన్ని అలా యాడ్ చేసుకుంటూ పోతే జీవితం దుఃఖమయ్యిపోతుంది కాబట్టి ప్రజెంట్లో దుఃఖాన్ని పికప్ చేయకుండా యాక్సెప్టెన్స్ శ్రీకృష్ణుడు భక్తుని లక్షణాలు చెప్పమంటే మామూలుగా భక్తుని లక్షణాలు చెప్పమని మీరు ఎవరినైనా ఒక థీలాజియన్ నేను అడగండి ఏం చెప్తాడు ఆ థీలాజియన్న లక్షణాన్ని బట్టి ఉంటుంది రోజు పొద్దున్నే నాకంటే ముందు టెంపుల్కి వచ్చేవాడు నేను చెప్పినటువంటి టెంపుల్ పనులన్నీ చేసి పెట్టేవాడు అని ఏదో సంథింగ్ టెంపుల్ రిలేటెడ్ పర్సన్ అయితే అలా చెప్తాడు లేకపోతే మరో రిలేటెడ్ పర్సన్ అయితే భక్తుల లక్షణం ఏమిటండి అని అడిగారనుకోండి ఏదో దానికి తగ్గట్టుగా చెప్తాడు అయ్యప్ప భక్తులను అడిగారు అనుకోండి భక్త లక్షణములు చెప్పమో అని అడిగారు అనుకోండి సపోజ్ నేను ఏదో దృష్టాంతం చెప్తున్నా ఇమాజిన్ చేసి ప్రతి సంవత్సరము నలభై రోజులు వ్రతం పట్టి అది ముడి మూట నత్తిమీ పెట్టుకుని ఇరుముడి వెళ్ళు వచ్చిన వాడు భక్తుడు అని చెప్తాడు దట్ ఈస్ హౌ హీ విల్ టాలెంట్ శ్రీకృష్ణుడు అడిగాడు భక్తుడు ఎలా ఉంటాడని ఆయన ఏం చెప్పాడంటే సమ దుఃఖ సుఖ క్షమీ అని అంటే వన్ హూ యాక్సెప్ట్స్ సమదు సుఖ అసలు ఇప్పుడే వచ్చేస్తుంది ఇంకో రెండు శ్లోకాల్లోనే వస్తుంది సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాజ కల్పతే సమదుఃఖ సుఖం సుఖ దుఃఖములను సమంగా స్వీకరి సమం సమం అంటే ఏమిటి సుఖాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా దుఃఖాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు యుక్సెప్ట్ దుఃఖం ఆల్సో ఓ సుఖాల్లో మనిషి విస్మృతిని పొందుతాడు అహంకారాన్ని గర్వాన్ని తర్వాత మమకారాన్ని పెంచుకుంటాడు దుఃఖంలో మనిషికి కొంత జాగరూకత అలవాటు ఉంటుంది కాబట్టి దుఃఖంలో ఉన్న లాభం సుఖంలో లేదు సుఖంలో ఆత్మవిస్మృతి కలిగితే దుఃఖం నుంచి జాగృతి నిర్మాణం అవుతుంది కనుక దుఃఖాన్ని నీవు ఆహ్వానించు అంటాడు దుఃఖాన్ని యాక్సెప్ట్ చేయడం కాదు ఆహ్వానించంతే మనకి యాక్సెప్టబుల్ కానీ గెస్ట్ వచ్చాడు అనుకోండి మనం ఏం చేస్తాం వీ ట్రై టు అవాయిడ్ హిమ్ దానివల్ల చాలా పెయిన్ఫుల్ ఎఫర్ట్ అయిపోతుంది అలా కాదు ఏదో కష్టం మీద వాడిని నెత్తిమి పెట్టుకుంటాము పూటలో రెండు పూటలో ఎప్పుడు పోతావు వీడని దేవుడికి ప్రార్థన చేస్తూ అంత పెయిన్ఫుల్ ఎఫర్టే అలా కాకుండా ఒక్కసారిగా మనస్సుని ఒక కుదురుపు కుదుపుకుని ఒక్కసారి తల విధిల్చి ఆ యాటిట్యూడ్ని తీసవతల పారేసి యూ ఇన్వైట్ దట్ గెస్ట్ హోల్ హార్టెడ్గా ఇన్వైట్ చేసి ఆయనకి హెల్ప్ చేయండి చేస్తే దాన్ని నేర్పరితనము ఉన్నాడు వేమన ఉప అపకారికి నుపకారము నెపమెన్నక చెయ్యివాడు నేర్పరి సుమతి వేమనం లేకపోతే మరో కవి సుమతి శతకారుడు నేర్పరి అంటే వాడు ఆ నేర్పు ఆ కౌశలము వడుకుంది యోగ యోగము సమ సమత్వం యోగ వచ్చి చేతే యోగ కర్మసు కౌశలం ఆ నైపుణ్యం ఆ నేర్పు వడుకుంది ఏమిటంటే నేర్పు ప్రజెంట్ని దుఃఖమయం చేసుకోకుండగా ఉంది కాబట్టి ప్రజెంట్ని ఎవ్వళ్ళు దుఃఖమయం చెయ్యరు గ్రహాలో నక్షత్రాలు ప్రభుత్వాలో లేకపోతే పెట్రోల్ ప్రైసెస్సో ఇవి దుఃఖమయం చేస్తాయి లేకపోతే స్టాక్సో ఇవి దుఃఖమయం చేస్తాయని మీరు అనుకోద్దు ప్రజెంట్ని మనమే దుఃఖమయం చేసుకుంటాము ఎప్పుడైతే ప్రజెంట్కి ఒక లేబుల్ పెట్టి ఇది ఇలా ఉంది ఇది చెడ్డది ఇది అమంగళం ఇది అశుభం ఇది నేను అంగీకరణ ఇది నాకు ఉండడానికి వీల్లేదు ఇది నాకు ఇచ్చిన దేవుడు అపకారం చేసాడు ఇది నాకు పోవలసిందే అని మీరు అలాగ ప్రజెంట్ని త్రోసేసి ప్రయత్నం చేయటం అది దుఃఖమే తప్ప ఇంక ఏమీ లేదు దాంట్లో ఎందుకు తెలుసునండి రహస్యం ఏటో తెలుసిన ది ప్రజెంట్ ఈజ్ యాసిట్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ కెనాట్ బి ఆల్టర్ ఒక అమ్మగారు నాతోటి అన్నారు ఆడ పుట్టుకు పుట్టడం మహాదౌర్భాగ్యం ఉండే అన్నారు కష్టం చేత అంటే నేను అన్నాను చూడండి అమ్మా అలా అనుకుంటే మీకు దుఃఖం పెరిగిపోతుంది అలా అనుకోకండి అని చెప్పాను ఎందుకంటే వాట్ ఈజ్ ఈజ్ వా ఫ్యూచర్ని మార్చగలమా మార్చగమా అది వేరే సంగతి ప్రజెంట్ని ఇంకేం మారుస్తారండి ప్రజెంట్ని మార్చగలరా ఎవడైనా మార్చగలరా వాట్ ఈజ్ ఈజ్ సో ఉన్నదాన్ని ఏం చేయాలి నో ఇది ఉల్లా ఉండడానికి వీలు సూర్యుడు ఉదయించాడు వీడు రాత్రి మూడింటికి నిద్రపోయాడు నిద్రపోతే సూర్యుడు వచ్చాడు పొద్దున్న ఏడింటికి వెంటనే వీడు సూర్యుడిని తిట్టుకుంటాడు ఎందుకని ఏమిటి అప్పుడే లేవాల్సి వస్తుందని మహా దుఃఖాన్ని అనుభవిస్తాడు సో కెన్ హీ ఆల్టర్నేట్ హీ కెనాట్ ఆల్టర్నేట్ జీవితంలో ప్రతి ప్రజెంట్ అంతే ప్రజెంట్ని ఇంకేం ఆల్టర్ చేస్తారండి వాట్ ఈజ్ ఈజ్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ రావాలంటే కూడా ఉన్నదాని అంగీకరిస్తే తర్వాత ఇంప్రూవ్మెంట్ కానీ ఉన్నదాన్ని మీరు అంగీకరించకపోతే ఇంప్రూవ్మెంట్ చేసే శక్తి కూడా ఉండదు కాబట్టి మనకి జీవితంలో ఉన్నవి మనకుండే శరీర ఆరోగ్యం శరీర సౌందర్యం శరీర స్థితి వీటిని దే ఉన్నవి ఉన్నాయి మందు వేసుకుంటే బాగుపడితే భవిష్యత్తు కానీ ప్రస్తుతం కాదు కదా ముందు మందు వేసుకోవాలంటే కూడా ముందు మీరు యాక్సెప్ట్ చేస్తే మందు కూడా పనిచేస్తుంది మీరు యాక్సెప్ట్ చేయకుండా రిసిస్ట్ చేస్తూ ఫైట్ చేస్తూ మందు వేసుకుంటే మందు కూడా పనిచేయడం మానేస్తుంది మందు పని చేయాలంటే కూడా కొంత ప్రసన్నమైన మనస్సు ఉండాలి కాబట్టి ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ లైఫ్ ప్రజెంట్ ప్రజెంట్ ఈస్ ది లైఫ్లో దెర్ ఈజ్ నో ప్యాస్ట్ ఇన్ లైఫ్ దెర్ దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఇన్ లైఫ్ ఇన్ లైఫ్ దెర్ ఇస్ ఓన్లీ ప్రజెంట్ లైఫ్లో ఎప్పుడు ప్యాస్ట్ ఎప్పుడైనా చూసారా మీకు లైఫ్లో లైఫ్ అంటే ప్రజెంట్ మీరు ప్యాస్ట్ అన్నది కూడా ప్రజెంటే మీరు ఫ్యూచర్ అన్నది కూడా ప్రజెంటే లైఫ్లో ప్రజెంటే ఉంటుంది And it's a flow of life. When you refuse to flow with life, you pick up pain. That's why I make a label. I make a name for my life. A name for me. If you're a name for my name, it's a label. It's a label. It's a name for my name. If you make a name for my name, ఆ పిల్ల బాధపడాలి ఆ పిల్ల తల్లిదండ్రులు బాధపడాలి బంధువులు మిత్రులు అందరూ బాధపడాలి అందవికారమైన పిల్ల అని పేరు పెట్టారనుకోండి లేబుల్ వేశారనుకోండి అందం అన్నది హైలీ సబ్జెక్టివ్ థింగ్ ఇట్ ఈజ్ సబ్జెక్టివ్ ఒకప్పుడు కలెక్టివ్ సబ్జెక్టివిటీ ఉంటుంది అందరూ కలిసి సబ్జెక్టివ్గా ఒకే రకంగా ఆలోచించవచ్చు ఏముంది దానికి ఏముంది ఇప్పుడు కలెక్టివ్గా ఓట్లు వేశారు కమ్మన్నా అందరూ ఓ రకంగా ఆలోచించి ఓట్లు వేశారు ఆ రకంగానే సమాజంలో ఒక సోషల్ నార్మ్ అలాగే అలాగే నిర్మాణం అవుతుంది ఆ సోషల్ నార్మ ఏం చేస్తుందంటే ఇట్ లేబుల్స్ ఏ పర్సన్ హీజ్ బ్యాడ్ సో ముఖ్యంగా రిలీజియస్ పీపుల్ అలా లేబుల్ వేస్తారు రిలీజియస్ పీపుల్ రకరకాలుగా ఆర్థడాక్స్ పీపుల్ అనేక రకాల లేబుల్స్ వేస్తారు అంటే అదొక రకం వాళ్ళు వేసి లేబుల్స్ ఓ రకంగా ఉంటాయి ఇంకో సోషల్ పీపుల్ ఇంకో రకం లేబుల్స్ వేస్తారు వివేకానందుడు అన్ఎంప్లాయిడ్గా అన్నాడు ఒక కమ్యూనిస్ట్ ఇట్ ఈస్ హీజ్ లేబిలింగ్ వే ఈజ్ వే ఆఫ్ లేబిలింగ్ ఎంప్లాయ్మెంట్ రాలేదు ఉద్యోగం రాలేదు ఉద్యోగం చేసుకోవాల్సిన ఉద్యోగం కోసం ప్రయత్నం మానేసి ఈ వేదాంతం పట్టుకున్నాడు అని ఒక కమ్యూనిస్ట్ లీడర్ అన్నాడు ఏమైంది ఉద్యోగంలో చేరాడు అనుకోండి వివేకానంద వాట్ యు విల్ హ్యావ్ యూ విల్ హ్యావ్ నో వివేకానంద యూ విల్ హ్యావ్ సమ్ ఎల్డీసీ క్లర్క్ వర్క్ అండర్ బ్రిటిష్ రూల్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు ఎనీబడీ ఆయన ఉద్యోగంలో చేరకుండగా వేదాంతంలోకి వచ్చారు సమాజానికి కొంత కళ్యాణం జరిగింది కాబట్టి మంచికి లేబుల్స్ ఉంటాయి చెడ్డకి లేబుల్స్ ఉంటాయి దేనికి లేబుల్ వేయకూడదు నేను చాలాసార్లు అబ్జెక్ట్ చేస్తాను అడ్వైజ్ చే చేస్తూ ఉంటా దేనికి పేరు పెట్టద్ద పేరు పెట్టామంటే ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ఇట్ పేరు పెట్టలేదు అనుకోండి యూ కెన్ మేనేజ్ యూ కెన్ స్టిల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్ మేము కైలాస యాత్రకు వెళ్ళాం వా పది రోజులు డీప్లో పది రోజులు ప్రయాణం వాడు డ్రైవరు ఒకడు ఉన్నాడు He is a Nalugurum group. One of the jeep is a Nalugurum group. One of the land rovers. If you have a Nalugurum group in the Nalugurum group, my driver is a bad guy. I am a Miramadha. I am a Miramadha. Try to see some good in him. Hindus say, I am not sure what you are saying. He is a good guy. There are some good qualities in him. I am not sure what you are saying. వాడు మనతోటి కలుపుకోలుగా ఉండడు కలుపుకోలుగా ఉండడు కొంచెం రిజర్వుడ్గా ఉంటాడు భాష కారణం కావచ్చు లేకపోతే వాడికి కొంత నాకుమల్లాగా కొంత టి పెర్స్థం కావచ్చు అయితే వాడి మనసులో ఏదో వాడుకుండి దుఃఖం ఏదో వాడుకుంటుంది కొంచెం అలా ఉంటాడు కాబట్టి మీరు కొంచెం ఓపెన్ కొట్టండి వాడిని బ్యాడ్గాయని మీరు లేబుల్ వేయకండి నా మాట వినండి నా స్టూడెంటే ఆ అమ్మగారు సో మొన్నడు పొద్దున్నే వాడికి ఏదో సమ్ టిఫిన్ లాంటిది పెట్టారు ఏదో బిస్కెట్ ఏదో పెట్టారు ఈ యాక్సెప్టెడ్ ఇట్ స్లోలీ వాడి ముఖంలో చిరునవ్వు వచ్చింది వీరి మనసులో కూడా సో మేము పది రోజులు పడుతుంటున్నాం మామూలుగా అందరు ఇచ్చినట్టుగానే టిప్పులో వీరి ఇచ్చాం కాబట్టి ఉన్న స్థితిని విహౌ టు లెర్న్ టు యాక్సెప్ట్ ఇట్ ఈ భోజనం చేసేప్పుడు కూడా అబ్బాయి ఈ కూర బాగలేదు నేను తిన కూర అనకూడదు ఫోన్లే ఉప్పు తక్కువ ఉంది రుచి పెద్ద రుచిగా లేదు ఏం పర్వాలేదు లెటెస్ట్ సి హౌ కెన్ వీ మేనేజ్ అని యాక్సెప్ట్ చేశారనుకోండి భోజనం బాగానే నడుస్తుంది ఇక్కడ దాకానే రుచి ఇంక ఇంకా రుచి లేదు ఏమీ లేదు ఆ తర్వాత అంతా క్యాలరీస్ న్యూట్రిషనే కాబట్టి యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ టు బీ కామ్ ఇఫ్ నాట్ హ్యాపీ హ్యాపీ ఇప్పుడు దుఃఖ వచ్చినప్పుడు మీరు ఆనందంగా గద్దులు వేయాలన్న అవసరం లేదు అట్లీస్ట్ బి కామ్ అండ్ కాయింట్ ఎట్ మచ్ మినిమమ్ రిక్వైర్మెంట్ సో దట్ మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ ముందుకు అడుగు వేయొచ్చు ఎప్పుడు కూడా వాట్ ఈజ్ ఉన్నదేదో ఉన్నది ఆ ప్రెసెంట్ డోంట్ ట్రై టు కన్వర్ట్ ది ప్రజెంట్ ఇన్ టు ఎన్ ఎనిమీ ప్రెజెంట్ ఎందు శత్రుభావం కలిగి ఉండదు ట్రై టు మేక్ ఎన్ ఎల్లయ్ అవుట్ ఆఫ్ ది ప్రజెంట్ ఇప్పుడు నైబర్స్ ఉంటారు యూ కెనాట్ చేంజ్ ది నైబర్ యూ కెన్ ఓన్లీ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది నైబర్ ఒకసారి వాజ్పాయి గారు ఉన్నారు మనం కలిసి జీవించాలి ముషరఫ్ తోట ఉన్నారు మనం కలిసి జీవించాలి నీకు అమెరికా ప్రేమ కదా అని యూ కెనాట్ బికమ్ నైబర్ టు అమెరికా నాకు ఇండియా నైబర్ వద్దు అమెరికా నైబర్ కావాలంటే ఈ దే కెనాట్ బికమ్ నైబర్ టు అమెరికా అలాగే మనం కూడా ఈ పాకిస్తాన్ ఇట్ ఈస్ యాంటై హిందూ సో వీ డోంట్ వాంట్ ఇట్ యాజ్ ఎ నైబర్ అంటే యూ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ లైక్ దాట్ సో డోంట్ లేబుల్ ది ప్రజెంట్ యాజ్ ఎనిమి ఎనిమీ డోంట్ క్రియేట్ ఎనిమీ అవుట్ ఆఫ్ ది ప్రెసెంట్ try to create an ai out of the present try cheyali try chesthe uh, lab labeling chesesar ankonde idi ashubhamu label chesi paresar ankonde amangalam bad and label chesi par not acceptable label chesi paresar ankonde a present unnade edo untundi adi meer label mathi vesar kada anadi mari podu a present adi that becomes enemy to us because we made it enemy therefore manu suffer outu లేబుల్ వేయడం మానేసి జస్ట్ సీ యూ కన్వర్ట్ ఇడ్ ఇన్ టు యువర్ ఎల్ఐ అప్పుడు యూ కెన్ యాక్సెప్ట్ ఈజీ ఈజీ అవుతుంది యాక్సెప్ట్ చేసేసినట్టు అర్థం అప్పుడు దుఃఖం ఉండదు కాబట్టి గతాసూం అగతాసూం గతము అగతము గతము అంటే గడిచిపోయింది అగతము అంటే ప్రజెంట్ ఈ పాస్ట్ గురించి ప్రజెంట్ గురించి రెండు సోర్సెస్ నుంచి కూడా ఫ్యూచర్ నుంచి శోకం రాదు ఎప్పుడు ఫ్యూచర్ నుంచి వచ్చేది భయం కాబట్టి మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉండండి భయాన్నే పొందుతారు ఇంకేమీ లభించదు ఫ్యూచర్ నుంచి ఎందుకంటే ఫ్యూచర్ అన్నది మీ కల్పనలో తప్పించి ఎక్కడా లేదది ఉన్నది ఏదండి ఫ్యూచరా ప్రజెంటా ప్రజెంట్ మరి ఫ్యూచర్ ఎక్కడుంది కల్పనలో ఉంది ఉన్నది ప్రజెంట్ ఫ్యూచర్ కల్పనలో ఉంది ఇవాళ ఏమో జూన్ పదమూడవ తారీఖు జూన్ పద్నాలుగు ఎక్కడుంది కల్పనలో ఉంది జూన్ పద్నాలుగు దిన ఫలం ఇవాళ రాసిచ్చాను అనుకోండి మీకు అది ఏమిటంటారు అది అంతా కల్పన అంతే అది అనవునా అది నిజం అవ్వచ్చు ఎప్పుడు నిజమవుతుంది ఫ్యూచర్లో నిజమవుతుందా ప్రజెంట్లో నిజమవుతుందా ప్రజెంట్లోనే నిజమవుతుంది అసత్యమైన ప్రజెంట్లోనే సత్యమైన ప్రజెంట్లోనే కాబట్టి ఫ్యూచర్ గురించి ఫ్యూచర్లో బతుకుతో అప్పుడప్పుడు ప్రజెంట్లో బ్రీఫ్ విసిట్ టు ప్రజెంట్ అది అలాగే పాస్ట్లో బతుకుతూ బ్రీఫ్ విసిట్ టు ప్రజెంట్ తప్పది ప్రజెంట్లో బతకాలి బతికితే ఫ్యూచర్ యొక్క భయం ఉండదు ఫ్యాస్ట్ యొక్క శోకం స్లోగా ప్రాసెస్ అయిపోతుంది తగ్గిపోతూ ఉంటుంది ప్రెసెంట్లో యాక్సెప్టెన్స్ సో దిస్ ఈజ్ ది ఓవరాల్ ఫార్ములా మ్యాజిక్ ఫార్ములా ఆఫ్ గీత కానీ ఈ ఫార్ములా ఎలాంటిదంటే ఇది అంతరంగంలో పరివర్తనం కావలసిన ఫార్ములా మీ అంతరంగంలో మార్పు తీసుకురావాలి బహిరంగంలో మార్పులు చేయడానికి మనుషులు తేలిక ఎందుకంటే కొన్ని బిల్లులు పేమెంట్ చేస్తే బహిరంగంలో మార్పులు వస్తాయి టెలిఫోన్ చేసి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 మీ టీపాయి ఇక్కడ బదులు అక్కడ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్తారు వాళ్ళు వాళ్ళు అలా చెప్తారు ఎంత ఎంత బ్లఫో చూడండి గోడల రంగును బట్టి టీపాయ్ పొజిషన్ బట్టి సోఫా పొజిషన్ బట్టి హ్యాపీనెస్ అన్ హ్యాపీనెస్ డిసైడ్ అవుతాయని చెప్తారు వాళ్ళు ఏషియన్ పెయింట్ వేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్తారు వాళ్ళు ఇట్స్ ఎ బిగ్ బ్లఫ్ మీరు బాహ్య పరివర్తనం ద్వారా మీకు హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంతరంగంలో పరివర్తనం తీసుకురావాలి ప్యాస్ట్ నుంచి వచ్చే పెయిన్ బాడీని ప్రాసెస్ చేసుకోవాలి ప్రజెంట్ నుంచి ప్రెజెంట్లో యాక్సెప్టెన్స్ని తీసుకొచ్చి ఫర్దర్ పెయిన్ పికప్ చేయడం మానేయాలి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చుని భయాన్ని సంపాదించే ప్రయత్నం మానే ఆ పొరపాటు ఆ విధంగా అంతరంగ పరివర్తనం తీసుకొస్తే జీవితము శాంతంగా ఉంటుంది జీవితంలో భోగాలు ఉంటాయని నేను చెప్పను భోగాలు ఉండడం లక్ష్యం కాదు ప్రశాంతంగా ఉంటుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు ఆనందాన్ని పొందగలుగుతారు కాబట్టి శ్రీకృష్ణు యొక్క టీచింగ్ ఇలా ఉంటుంది వెరీ గ్రేట్ టీచింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ప్రజెంట్ సో గతాశ్వగతాశు వస్తే కాను శోచి పండితాహ పండితులు ప్రజెంట్ని అగతాశువును ప్రజెంట్ గురించి శోకించేస్తారు యాక్సెప్ట్ చేసే ముందుకు అడుగు వేస్తారు అది సంగతి భాష్యం చూద్దాము సో ఇక్కడ వ్యవ ఇక్కడ చర్చ ఏమిటంటే కర్మణవహి సంసిద్ధి మాస్థిత జనకాత జహాన్ ఉంది జనకాతులు కర్మతోటి సంసిద్ధిని పొందేశారు సంసిద్ధి అంటే ఏమిటి మోక్షం అనుకో సంసిద్ధి అంటే మోక్షం అనుకో అప్పుడు కర్మతో మోక్షాన్ని పొందారని చెప్పాడు కదా మరి శ్రీకృష్ణుడు అంటే అలా కాదయ్యా అక్కడ కర్మ కర్మతోటి మోక్షాన్ని పొందారు అక్కడ అభిప్రాయం ఏమిటంటే సంసిద్ధి అన్నదానికి వాళ్ళు మోక్షాన్ని పొందారు జ్ఞానంచేతనే కానీ జ్ఞానంతో మోక్షాన్ని పొందిన తర్వాత జ్ఞానికి జీవన్ముక్తుడైన తర్వాత జ్ఞాని ముందు రెండు వికల్పాలు ఉంటాయి ఏదరి ఈ కన్నా బీ ఇన్ దిస్ సొసైటీ అండ్ డూ సమ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ హీ మే విత్ డ్రా ఫ్రమ్ దిస్ సొసైటీ అండ్ లివ్ అవే ఫ్రమ్ ది సొసైటీ ఈ రెండు వికల్పాలు ఉంటాయి భగవాన్ రమణ మహర్షి లాంటి వారు సొసైటీతో పెద్ద మింగిల్ కాలేదు తర్వాతి కాలంలో కూడా మింగిలి అయ్యారని మన దృష్టితో అనిపిస్తుంది కానీ ఆయన దృష్టితోటి ఆయన సొసైటీతో కలవలేదు ఒకసారి ఆయన ఆశ్రమం మీద ఎవరో కేసు ఫైల్ చేశారు ఈ రోజుల్లో ఆశ్రమాలకు సంబంధించిన కేసులు కోకొల్లలుగా కోర్టులో నడుస్తూ ఉంటాయి టెంపుల్ కేసులు ఆశ్రమాల కేసులు కోకొల్లలుగా నడుస్తూ ఉంటాయి ఎందుకంటే జనులు ఆశ్రమాల్లో ఉన్నారని పేరే కానీ టెంపుల్లో ఉంటారు ఆశ్రమంలో ఉంటారు కానీ తీవ్రమైన రాగద్వేషాలను కలిగి ఉంటారు ఒకప్పుడు గృహస్థులు నయం అన్నట్టుగా ఉంటారు అందుకోసం కోర్టుల్లో కేసులు వేసి ఫైట్ చేస్తూ ఉంటారు పూరి శంకరమఠం మీద కేసులు నడుస్తున్నాయి ద్వారకా శంకరపీఠం మీద కేసులు నడుస్తున్నాయి మొన్న నిన్న మొన్నటిదాకా శృంగేరినో కామ కంచి కామకోటి ఏవో కేసులు నడిచింది అలాగే పుష్పగిరి పీఠానికేనో శృంగేరి నడిచాయి ఏవో కేసులు వేస్తూ ఉంటారు కోర్టు కేసులు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎన్నెన్నో కోర్టు కేసులు వెంకటేశ్వర స్వామికి నామం ఇలా పెట్టాలా ఇలా పెట్టాలా అని కోర్టు కేసులు శ్రీకృష్ణుడు ఇటువైపు ఎడమవైపు వంకరగా నిలపడాలా కుడివైపు వంకరగా నడుపలాలా అని బృందావన దగ్గర కేసు బాంక్య బిహారీ ఎలా అయితే దక్షిణ వైపు తిరగాలి వామబాహు కృత వామకపోలహ అని ఉంది భాగవతమ్మ అంటే వామకపోలాన్ని వామబాహు మీద పెట్టాడు అని ఇది ఎడమ ఇలా ఇక్కడ ఇలా టేడి వంకరు వస్తే ఇటు నడువు దగ్గర వంకర అటు ఉంటుంది అంతే కదండి రెండు వంకరులు ఇటు ఉంటే కింద బ్యాలెన్స్ ఉండదు ఇది పెడితే అవంకరటొస్తుంది ఇది ఒక మూర్తి ఇంకొకటి అంటాడు దక్ష బాహుకృత దక్ష కపోల దక్షిణ అంటే కుదరదు దక్షిణ అంటే మీకు ఇది కుదరదు అక్కడ చంద్రస్సు కుదరదు అంచేత దక్షిణ అనే అర్థంలో దక్షద ప్రయోగం చేస్తాడు అదేమిటా దక్ష అంటే దక్షిణలో అవుతుందంటే దక్షిణ దక్షిణ అంటాడు దక్ష శబ్దస్సు దక్షిణ అంటాడు అదేమిటి అలాగే అలాంటి ఆర్ష ప్రయోగాత్ అంటాడు ఏదో అని మొత్తానికి ఆ వామ ఒప్పుకోడు దక్ష పెడతాడు దక్ష సో శ్రీకృష్ణుడు మిర్రర్ ఇమేజ్ వస్తుంది ఈ ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన దానికి మిర్రర్ ఇమేజ్ వస్తుంది మిర్రర్ ఇమేజ్ సూపర్ ఇంపాసిబుల్ కాదు దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ సో దీని మీద దెబ్బదాట ఆ బ్రిటిష్ జడ్జి ఏం చెప్తాడు ఈ దక్ష ఉండాలంటాడా వామ ఉండాలంటాడు భాగవతంలో వామా అని నాకు అర్థమైనంతలో వామ అని వామ బాహకృత వామకపోల కోమలాంగులి రాశ్రిత మార్గ అంటే ఇలా పెట్టినప్పుడు మురళి కుడి చేతిలోకి వస్తుంది ఇలా పెడితే మురళి ఎడం చేతిలోకి వస్తుంది ఇదో దెబ్బలాట సో ఈ రాగద్వేషాలతో నిండి దెబ్బలాడుకుంటూ ఉంటారు బట్ ది పాయింట్ ఈజ్ జీవన్ముక్తుడు వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు భగవాన్ రమణ గురించి అన్నాను నేను వారు ఆశ్రమం మీద కోర్టులో కేసేసాను కేసు వేస్తే భగవాన్ రమణ మహర్షి ఈజ్ ది డిఫెండెంట్ ది అదర్ పర్సన్ ఈజ్ ది కంప్లైన్ అంటే ఈ డిఫెండెంట్ అవుతారు కదా ఈ మీరు కోర్టుకు వచ్చి డిఫెండ్ చేసుకోండి అని ఒక తాకీదు వచ్చింది ఆయన చెప్పారు ఐ ఐ రిఫ్యూజ్ టు డిఫెండ్ మై సెల్ నోనో యూ మే లూజ్ ది కేస్ దే దేవులు ఇన్ఆసెన్షియస్ జడ్జిమెంట్ ఇచ్చేసారంటే లాస్ అయిపోతుంది అండ్ డజెంట్ మ్యాటర్ వాట్ ఈస్ దేర్ టు లూజ్ ఈ ఆశ్రమే కదా లాస్ అయిపోయేది నేను మళ్ళీ కొండమేకపోతాను ఐ డోంట్ మైండ్ అంటే అప్పుడు కోర్టు జడ్జి కొంచెం వివేకవంతుడు కనుక ఆయన సన్యాసి మహాత్ముడు హీ డజంట్ వాంట్ డిఫెండ్ హిమ్సెల్ బికాజ్ హీ డజంట్ లుక్ ఎట్ థింగ్స్ ఆన్ దట్ బేసిస్ అంటే అప్పుడు ఆయన ఒక కమిషన్ను నియమించాడు ముగ్గురు జడ్జి ముగ్గురు వ్యక్తులు కమిషన్ నియమించి మీరే వెళ్ళి ఆయన్ని ప్రశ్నలు అడిగి ఇక్కడికి వస్తే కూడా జేసీ ఘనకార్జం ప్రశ్నలు అడగడమే కదా ఆ ప్రశ్నలన్నీ రాసుకుని వెళ్ళి అడిగి మీరేమో ఆ రిపోర్ట్ ఇవ్వండి అని జడ్జి కమిషన్ నియమిస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మాకు ఇంటర్వ్యూ కావాలన్నారు ఇంటర్వ్యూ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు మీరు వచ్చి కూర్చోండి అంటారు వచ్చి కూర్చున్నారు మా ప్రశ్నలకు సమాధానం కావాలంటే అందరూ అడుగుతున్నారు మీరు అడగండి అందరూ ఆత్మ గురించి బ్రహ్మ గురించి అడుగుతారు వీళ్ళు అడిగి వీళ్ళు అడుగుతారు మీరు అడగండి నాకేం అభ్యంతరం మీరు రిప్లై ఇస్తారా ఇస్తారేమో నాకు ఎత్తు వస్తే అని చెప్తాను సో వాళ్ళు ప్రశ్నలు అడిగారు ఓ పాతికి ప్రశ్నని అడిగారు ఆయన అన్నింటికీ చెప్పి సమాధానాలు ఏమో చెప్పారు అది తీసుకెళ్లి ముందు పెట్టారు రిప్లై జడ్జి కేసు కొట్టుకోలేసం డిస్మిస్ చేసాడు బ్రిటిష్ వాడు కనుక ఇండియన్ వాడైతే ఏమో ఏం చేసేవాడు సో ఈ విధమైన రాగద్వేషాలు కాబట్టి కర్మ అన్నది మహాత్ముడు హీ మే చూస్ టు డూ కర్మ ఈవెన్ వైల్ డూయింగ్ కర్మ హీఈ్ నాట్ ది కర్త ఆర్ హీ మే చూస్ టు చూస్ నాట్ టు డూ ఇట్ అంచేతను కర్మ చేసిన వాడు ఇప్పుడు జీవన్ముక్తుడు జనకు జనకుని వంటి జీవన్ముక్తుడు కర్మ చేస్తుంటే అదిగో కర్మ వల్ల మోక్షం పొందేయడం నువ్వు అనకూడదు ఇంకోటి కర్మ చేయడం మానేస్తే అదొక కర్మ మానేస్తే మోక్షం వస్తుంది వాళ్ళ కర్మకి మోక్షానికి ముడి పెట్టద్దు కాబట్టి అలా అర్థం చేసుకోవాలి ఒకవేళ జనకుడు జీవన్ముక్తుడు కాలేదనుకో ఏమో కథే కదా జనకుడు జీవన్ముక్తుడు అని కథే కానీ మీరేమైనా సర్టిఫికేట్ ఏమైనా పట్టుకొచ్చారా ఏమి సో శంకర్లు ఆ సిచ్యువేషన్ కన్సిడర్ చేస్తున్నారు అందాము అథనతే తత్వ ईश्वरसमर्न कर्मण साधनभूतेन संसि वा ज्ञानोत्पत्तिलक्षण संसिस्थिता जनकादय व्याख्येयं ఒకవేళ జనకుడు జీవన్ముక్తుడు కాదనుకో ఎందుకంటే జనకుడు జీవన్ముక్తుడు ఏమైనా నాకేమన్నా దారిలో కనపడ్డాడు ఆయన నేను ఎలా చెప్పను సపోజ్ హీఈ్ నాట్ జీవన్ముక్త ఇప్పుడు నన్ను ఒక ఆయన అడిగారు అంటే విశ్వామిత్రుడు జ్ఞానైనా అడిగారు ఏం చెప్తాం విశ్వామిత్రుడు జ్ఞానైనా అంటే నేనేమన్నా చూసాన ఆయన నేనున్నాను నాకు ఎక్కడా కనపడలేదండి ఆయన విశ్వామిత్రుడు జ్ఞానైనా అంటే ఏం చెప్తాం ఎందుకు ఏం సమాచారం అంటే అలా కాదు రాముణ్ణి ఆయన తీసుకెళ్ళాడు కదా జ్ఞానేనంటారా అంటే నా ఉద్దేశంలో ఆయన జ్ఞానే అంటే రాముణ్ణి తీసుకెళ్లిన తర్వాత జ్ఞానం ఏం పొందాడా రాముణ్ణి తీసుకెళ్ళడానికి ముందే జ్ఞానం పొందాడా నా ఉద్దేశంలో రాముడి దగ్గరికి వచ్చేప్పటికే ఆయన జ్ఞానం నా ఉద్దేశం నాకు అలా అనిపించింది రామాయణం చూస్తే అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠ ప్రముఖాశ్చయమే